మరొక చక్కటి శ్లోకం చూద్దాం శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి మజిరణాది గచ్చతి శ్రద్ధ ఉన్నవాడికే జ్ఞానం లభిస్తుంది ఇంద్రియాలను జయించిన వాడికే జ్ఞానం లభిస్తుంది ఎప్పుడైతే జ్ఞానం లభించిందో అపారమైన శాంతికి మనం అధిపతులమవుతాం శ్రద్ధావాయత్తేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి అచిరేణా గచ్చతి శ్రద్ధావాన్ లబతే జ్ఞానం తత్పర సంయత్తేంద్రియ జ్ఞానం శ్రద్ధ లేకపోతే జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది శ్రద్ధ ఉంటే జ్ఞానం రాకుండా ఎలా ఉంటుంది మన దగ్గరికి జ్ఞానం రాలేదంటే మనం జ్ఞానవంతనం కాలేదంటే దానికి కారణం మనలో శ్రద్ధ లేదు మనం పనికిరాని ఆత్మ ఆత్మజ్ఞానం పట్ల శ్రద్ధ లేదు మనకి కనుక జ్ఞానులం కాలేదు మనం శ్రద్ధ ఉంటే జ్ఞానం ఎందుకు రాదు శ్రద్ధవాన్ లభతే జ్ఞానం కనుక కావలసింది కృష్ణుడి పట్ల భక్తి కాదు కావలసింది ఆత్మజ్ఞానం మనమే కృష్ణుడమై ఉన్నాం మనమే శివుడు అయి ఉన్నాం మనమే వెంకటేశ్వర స్వామి అయి ఉన్నాం కనుక మనకి ఆత్మజ్ఞానం కావాలి ఇంకోళ్ళ ఊడిగం కాదు కనుక ఇక్కడ ఏమన్నాడు జ్ఞానం లభిస్తేనే నిజమైన శాంతి లభిస్తుంది మనకి ఆత్మజ్ఞానం లేకపోతే మనకి శాంతి ఏమాత్రం ఉండదు ई ज्ञानम रावाले को इंद्रिया कंट्रोलकनी योग साधन चेस्ते आत्मज्ञान उचि तीड़े श्रद्धा ज्ञान तत्पर संयत्ंद्रिय ज्ञान लाति अचिरे ग అనశాద్ధాన సంశయాత్మా వినశ్యతియోస్తి నరో నశయాత్మన అగ్శాద్ధాన సంశయాత్మా వినశతి నాయకోస్తి నరో సంశయాత్మన సంశయాత్మనివి కావద్దు అని చెప్పేసి కృష్ణుడు అంటున్నాడు ఎవడైతే ఈ చెప్పిందంత నిజమో అబద్ధమో ఉన్నదో లేదో ఎవడికి తెలుసు అని సంశయాలతో నిండున్న వాడికి ఈ లోకములోనూ జయము లేదు పైలోకం అంతకన్నా లేదు నాయం లోకోస్తి నపరో వాళ్ళ వాడికి ఈ లోకము లేదు శూన్యము పరలోకం కూడా శూన్యము సంశయాత్మ వినశ్చతి సంశయాత్ముడికి ఎప్పుడు నష్టపోతాడు ఇక్కడ చాలా చక్కటి సూత్రం చెప్పాడు కృష్ణుడు నువ్వు సైంటిస్టు అయితే నువ్వు వెంటనే ఎక్స్ప్లోర్ చేసి సత్యాన్ని తెలుసుకో నీకు ఆ చాకచక్యం లేకపోతే వేరే సైంటిస్టు దగ్గరికి వెళ్ళి అతను ఏం చెప్పాడో అది తెలుసుకుని అది నిస్సంశయంగా ఆచరించు అతడు విఘ్నుడు కనుక అతడు సైంటిస్ట్ కనుక అంతేగాని అవతల వాడు చెప్పింది నేను నమ్మను నాకు నేను కూడా నేను సత్యాన్ని పరిశోధించను అంటే అలాంటి సంశయాలతో జీవించేవాడు నష్టపడక వినాశం చెందక ఏమవుతాడు మనమన్నా చక్కగా వంట చేసుకునే చాకచక్యం కలిగి ఉండాలి చక్కటి వంట చేసేవాళ్ళ దగ్గరకైనా మనం చేరాలి రెండూ చేయకపోతే ఏమవుతుంది అగ్ని అశ్రద్ధానశ్చ అజ్నశ్చ అంటే అజ్ఞానం ఉన్నవాళ్ళు అంటే జ్ఞానులు కానివాళ్ళు అశ్రద్ధ ధానస్థ అంటే శ్రద్ధ లేని వాళ్ళు సంశయాత్మ అంటే అనుమానంతో ఊగిసలాడిపోయేవాళ్ళు వినశ్యతి నాశం ఎప్పుడు పొందుతారు వాళ్ళకి ఈ లోకము లేదు వాళ్ళకి సుఖం లేదు అని చక్కగా చెప్తున్నారు ఆయన మరొక శ్లోకం బ్రహ్మణ్యాయ కర్మాణి సంగం త్యక్ కిప్య పద్మపత్రమివాంబస బ్రహ్మణ్యాయ కర్మాణి సంగం త్యక్ కిప్య పద్మ పద్మద్మ పద్మత్రమివాంబ సా అంటే మనం చేసే కర్మలను కర్తృత్వ భావన వదిలిపెట్టేసి చెయ్యాలి పద్మపత్రం ఇవ్వంబస అంబస అంటే నీటి పొట్టు పద్మపత్రం అంటే తామరాకు మీద ఇవ అంటే లాగా అంటే తామర తామరాకు మీద నీటి పొట్టు లాగా మనం కర్మలు చేయాలి అప్పుడు మన కర్మ పాపాలు అంటవు అన్అటాచ్డ్గా చేయాలి మనం ఏ కర్మలైనా కర్తృత్వ భావను పూర్తి ఈ యొక్క విశ్వమంతా నా ద్వారా చేయిస్తోంది అన్న భావంతో మనం చేయాలి దాన్నే బ్రహ్మణ్యాధాయ అంటారు నేను అనేది లేకుండా చేస్తే అదంతా కూడాను విశ్వం నీ ద్వారా చేయించేదే అవుతుంది సంఘం త్యక్తు అంటే అప్పుడే అటాచ్మెంట్ ఉండదు ఏ పనులు చేసినా అటాచ్మెంట్ లేకుండా నేను అనే కర్తృత్వ భావం లేకుండా చేయాలి అప్పుడు అంటే తామరాకు మీద నీటి పొట్టులా మన కర్మలో ఉండాలి जीवित आ विधंग एपड़ती मन जीव पर्यतमो आ जन्म आखिर जन्म अई तीर ब्रह्मण्याय कर्मा संगति यद्यानयपन्ने బ్రామే గవిహస్తిని శునిచైకే పండిత సమదర్శిన విద్యా వినయసే బ్రామణే గవిహస్తిని శునిచైవ శపాకేజిత సమదర్శి పండితుడు అందరినీ సమంగా చూస్తాడు అతను బ్రాహ్మణుడు కావచ్చు క్షత్రియుడు కావచ్చు శూద్రుడు కావచ్చు వైశ్యుడు కావచ్చు అందరినీ సమంగా చూస్తాడు అలా సమంగా చూసేవాడినే ఆత్మజ్ఞాని అంటారు పండితుడు అంటారు లేకపోతే అపండితుడు అంటే పండు కానివాడు కాయలాంటి వాడే పండు అయినవాడే పండితుడు ఎవడు పండు వాడు భగవద్గీత శ్లోకాలను ఎటు నుంచే అటు వరకు వల్ల వాడు కాదు అందరినీ సమంగా చూసేవాడే పండితుడు వాడు అఖండమైన విద్యతో వినయంతో కూడుకుని ఉన్న అంటే నిర్గుణ ప్రకాశుడైన గవి అంటే ఆవు అంటే శుద్ధ సాత్వికుడైన హస్తిని అంటే సాత్విక గుణ షుని అంటే కుక్క అంటే రజోగుణ ప్రధానులైనా స్వపాకీ అంటే కుక్క మాంసం తినే తమోగుణ ప్రధానులైనా అందరినీ పండితుడు సమానంగా చూస్తాడు ఇక్కడ ఆవు అంటే ఆవు కాదు హస్తిని అంటే హస్తిని కాదు కుక్క అంటే కుక్క కాదు కుక్క మాంసం తినేవాడు అంటే అలాంటి వాళ్ళు కాదు తమోగుణ ప్రధాలని స్వపాకులుగా రజోగుణ ప్రధాను సాత్విక గుణ ప్రధాలని హస్తినిగా శుద్ధ సాత్వికులను గవిగా నిర్గుణ స్వరూపులను బ్రాహ్మణులుగా ఇక్కడ ఉదాహరించి అందరినీ సమంగా చూసేవాడే పండితుడు పండితుడనేవాడు అందరిని సమంగా చూస్తాడు అదే సమత్వం యోగ ఉచేతే అని మనం ఇందాక చెప్పుకున్నాం ఆయన చెప్పారు కనుక పండితుడంటే దేనికి ఏడవని పండితుడు అగతాశూన్ అగతాశూన్ చ నాను శోచంతి పండితాహనక పండితుడంటే వ్యాకరణ పండితుడు సంస్కృత పండితుడు కాదు పండితుడు అంటే ఆత్మజ్ఞానం పరంగా అందరినీ సమంగా చూసేవాడు ఎల్లప్పుడూ ఏడవ ఏడవని వాడు ఆత్మ జ్ఞానాన్ని ఆత్మ శక్తిని ఆత్మ ఆనందాన్ని అనుభవించేవాడు అని మనకి అర్థం ఈరోజు మనం ఇంతవరకు ఈ విషయాలు చక్కగా తెలుసుకున్నాం ఇందాక చెప్పినట్లు ఈ చివరి శ్లోకాలు ఐదవ అధ్యాయం అంటే కర్మ సన్యాస యోగం అనే దాంట్లో తీసుకోబడ్డాయి కర్మయోగం అన్ని అంటే ఒకటి కర్మ సన్యాస యోగం అంటే వేరే ఒకటి అని చెప్పేసి సాంఖ్యయోగం అంటే ఒకటి జ్ఞాన యోగం అంటే వేరొకటి అని మనం తల బద్దలు కొట్టుకోకూడదు ఉన్నదంతా ఒకటే జ్ఞానం ఉన్నదంటా ఒకటే చేయవలసిన కర్మల రీతి కనుక ఈ అధ్యాయాల పేర్లు వెంట పడితే మనం మనకి ఉన్న జ్ఞానం కూడా పోతుంది కనుక కర్మ సన్యాసయోగం అన్నా కర్మయోగం అన్నా కూడా ఒకటే అన్ని విషయాలు అన్ని చాప్టర్స్లోనూ ఉన్నాయి ఈరోజు ఇంతవరకు మనం ఈ విషయాలు తెలుసుకున్నాం తెలుసుకున్నవి పాటిద్దాం ఎందుకు తెలుసుకుంటున్నామంటే జీవితంలో మనం ఎలా జీవించాలి అని తెలుసుకునేందుకు అవి పాటించేందుకు మనం ఈ విషయాలు తెలుసుకుంటున్నాం అంతేగాని మనం హిందువులం కనుక కృష్ణుడు చెప్పింది మనం తెలుసుకోవాలి కాదు కృష్ణుడు చెప్పింది జీవిస్తేనే మనం హిందువులం అవుతాం అంతేగాని భారతదేశంలో పుడితే మనం హిందూ కులాల్లో పుడితే ఎవడూ హిందూ కాదు కనుక ఈ విషయాన్ని ఈ విషయం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వాళ్ళందరికీ చక్కగా తెలుసు కొత్తగా చెప్పేది లేదు అయినా కూడా కొత్తగా యోగ శాస్త్రంలో ప్రవేశించే వారికి జ్ఞాన యోగంలో ప్రవేశించే వారికి ఈ సరి అయిన భగవద్గీత అవగాహన అనేది మనకి అవసరం మనల్ని మనం అనేక వ్యతిరేక వ్యాఖ్యలతో కూడుకున్న అనేకానేక భగవద్గీత నుంచి మనం సంరక్షించుకోవాలి భగవద్గీత అనేది కేవలం కర్మయోగ యుక్తమైన జ్ఞానయోగయుక్తమైన రాజయోగయుక్తమైన బోధన భక్తికి ఇక్కడ తావే లేదు భక్తి అనేది దాస్యతా భావన న్యూన్యతా భావన దానివల్ల అందరము కొంచెమైపోయేమే గానీ ఎవడూ కూడాను ఎక్కువ కాలేదు ఎక్కువ ఎవడు కూడాను ఉద్ధరింపబడలేదు ఎక్కడెక్కడైతే మామని వస్తుందో అక్కడక్కడంతా ఎవరిని అని మనం తెలుసుకోవాలి కనుక ముందు ముందు శ్లోకాల్లో కూడాను ఇదే విషయాలు మళ్ళీ మనం తెలుసుకుంటాం ఈరోజు అనేక విషయాలు తెలుసుకున్నాం కొంత సంగీతంతో మళ్ళీ మనం ముగిద్దాం